అల్హదుల్లా వ స్లాతలం అలా రసూల్లాహాబాద్ జుమాకు సంబంధించిన ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి పవిత్ర సూక్తులు హదీల తెలుగు అనువాదం మనం వింటూ ఉన్నాము ఇప్పుడు జుమా రోజు స్నానం చేసే ఆదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపిన హదీతులు విందాము అన్ అబ్దు అన్న రసూల్ అల్లాహిల్ అబ్దుల్లాబిన్మర్లా ఉల్లేఖించారు ప్రవక్త సల్ల అం చెప్పారు మీలో ఎవరు జుమాకు హాజరవుతున్నారో వారు స్నానం చేయాలి సహి బుఖారి ఎనిమిది ఏడు ఏడు సహి ముస్లిం ఎనిమిది నాలుగు నాలుగు అన్ అబీసీన్ నబీ సు అల్లిం అబు సయిద్ఖించారు ప్రవక్త సల్లూ అలీ వలం తెలిపారు జుమ రోజు స్నానం చేయడం ప్రాజ్ఞవయస్సుకు చేరిన ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది సహిబఖారి ఎనిమిది ఐదు ఎనిమిది సహిముస్లిం ఎనిమిది నాలుగు ఆరు అలాహి సల్హి వలం ఎవరైతే జుమా రోజు వదు చేసుకున్నారో చాలా మంచి పని చేశాడు అతను మరెవరైతే స్నానం చేశారో ఈ స్నానం చేయడం చాలా ఉత్తమం అబు దావుద్ మూడు ఐదు నాలుగు తిరిమిది నాలుగు తొమ్మిది ఏడు నిసాయి ఒకటి మూడు ఏడు తొమ్మిది దార్మి ఒకటి ఐదు ఎనిమిది ఒకటి ఇది హసన్కోవకు చెందిన హదీఫ్ అన్ అబిహురేరీ అల్హు అను అల్ من توضأ فأحسن الوضوء ثم أتى الجمعة فدنا واستمع وأنصد وغفر له ما بينه وبين الجمعة وزيادة ثلاثة أيام ومن مس الحصاء فقد لغى أبو هريرة رضي الله تعالى أنه أقول لكن شارو بروقت صلى الله عليه وسلم شاب يارو يوريتي من تريتلو أتمرتلو بروقت شاب ينتلو చూపినట్లు వదు చేశారు మళ్ళీ జుమాకు హాజరయ్యాడు మొదటి పంక్తుల్లో ఇమాంకు చాలా దగ్గరగా కూర్చొని జుమా ప్రసంగం హుతుబా చాలా శ్రద్ధగా మౌనంగా విన్నాడు అలాంటి వ్యక్తి రెండు జుమాల మధ్యలో అంటే మొత్తం ఏడు రోజులు ఇంకా అదనంగా మూడు రోజులు అంటే మొత్తం పది రోజుల పాపాలు మన్నించబడతాయి అయితే ఎవరైతే ఈ జుమ హుత్బా ప్రసంగం సందర్భంలో కంకర రాళ్ళు కూడా ముట్టుకుంటాడో అతని యొక్క జుమ పుణ్యమంతా కూడా వృధా అయిపోతుంది అబు దావుద్ ఒకటి సున్నా ఐదు హదీస్ సహీ ఈ నాలుగు హదీసులలో మనకు తెలిసిన సారాంశం ఏమిటంటే జుమ రోజు స్నానం చేయడం చాలా ఉత్తమమైన విషయం సాయి బుఖారి ముస్లిం హదీసు ఆధారంగా కొందరు విధి అని కూడా వాజిబున్ అన్న పదం వచ్చింది గనక కానీ అబుదావు తిరిమిది ఇంకా వేరే హదీసు గ్రంథాలలో వచ్చిన హదీసు ఆధారంగా అఫ్ఘల్ అన్న పదం వచ్చింది గనక విధి కాదు కాని మనిషికి అవకాశం ఉండి సౌకర్యాలు ఉన్నప్పుడు దీనిని ఏమాత్రం వదలకూడదు మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది సామాన్యంగా మనం జుమ రోజు స్నానం చేసినప్పుడు పరిశుభ్రత కొరకు స్నానం చేయాలి ఈరోజు జుమ అన్నటువంటి ఆలోచనలు ఇరాదా నియతలు ఉంటాయి కానీ వీటితో పాటు అతి ముఖ్యమైనది జుమారోజు స్నానం చేయడం విధి లేదా అతి ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహలై వసలం తెలియజేశారు గనక ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము అన్నటువంటి నియతు మనసులో ఉండేది ఈ స్నానం చేయడం ద్వారా కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి ఈ విషయం మనకు నాలుగో దీసులో కూడా చాలా స్పష్టంగా తెలిసింది అల్లాహోతాలా దీనికి బదులుగా ఇంకా వీటితో తో పాటు మరికొన్ని పుణ్య కార్యాలు ఏదైతే తెలుపబడ్డాయో తొందరగా రావడం ముందు పంక్తుల్లో కూర్చోవడం ఎలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా ఉండడం శ్రద్ధగా హుద్బా వినడం వీటి ద్వారా అల్లాహుతాల పది రోజుల పాపాలు మన్నిస్తాడు ఇక జుమారోజు సువాసన పూసుకోవడం కూడా ఒక పుణ్య కార్యం దీనికి సంబంధించిన ఒక హెది విందాము عن سلمان الفارسي رضي الله عنه قال قال النبي صلى الله عليه وسلم لا يغتسل رجل يوم الجمعه ويتطهر ما استطاع من طهر ويدهن من دهن او يمس من طيب بيته ثم يخرج فلا يفرق بين اثنين ثم يصلي ما كتب له ثم ينصت اذا تكلم الامام إلا غفر له ما بينه وبين الجمعة الأخرى صحيح بخاري ينمدى ينمدى مودو سلمان فارسي رضي الله عنه ولكن جناي حديث لون دي پروكت صلى الله عليه وسلم تليل پیارو جمع روجو يوري تسنانم چهستارو منشي ودنگا تنشكت پرکارم پریشو بھلتا پاتيستارو منشي دستلو لبست درين چه كنتارو مريو తనవద్ద వద్ద ఉన్నటువంటి నూనె తలకు పూసుకుంటాడు మరియు అలాగే ఇంట్లో ఉన్న సువాసన కూడా పూసుకుంటాడు ఇంకా మస్జిద్కు వెళ్ళి మస్జిద్లో ఇద్దరి మధ్యలో విడదీయకుండా ఎక్కడ అతనికి స్థలం దొరికిందో అక్కడ రెండు ఎక్కడ స్థలం దొరికిందో అక్కడ అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతులు నమాజులు చేస్తాడు మళ్ళీ ఇమాం ప్రసంగం ఇచ్చినప్పుడు జుమా ఖుత్బా ఇచ్చినప్పుడు శ్రద్ధగా మౌనంగా ఖుత్బా వింటాడు అల్లాహుతాలా ఈ జుమా నుండి వచ్చే జుమా వరకు ఈ మధ్యలో జరిగిన అతని పాపాలను మన్నిస్తాడు అల్లాహు అక్బర్ ఇంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగిందో గమనించండి కానీ ఈ శుభవార్త ఎవరి కొరకుంది ఈ హదీతులో తెలుపబడినటువంటి ఈ జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి అల్లా మనందరికీ జుమా యొక్క ఘనతను దృష్టిలో ఉంచుకొని అల్లా యొక్క సంతృష్టి ప్రవక్త సలసలం విధానంలో జుమాకు సంసిద్ధతలు తయారీలు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ఆ రోజు చదవవలసిన సూర్యకహఫ్ ఇంకా వేరే పుణ్య కార్యాలు చేసేటువంటి సద్భాగ్యం కూడా ప్రసాదించుగాక ఆమె